నమస్కారం నా పేరు తాజు ఇవాళ మీకు నేను నీతి కథ చెప్పబోతున్నాను ఈ నీతి కథ పేరు ముంగీసా పిల్లాడు మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలని మర్చిపోతున్నాము ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకు నేర్పారు మనచే చొరవ చేసుకొని మన పిల్లలకి అలానాటి నీతి కథలను చెప్పేవారిని మనం మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాము ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పుని తెలుసుకొని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు నాలుగు కలుగు ఒక ముంగీస ఉండేది అది విష్ణు శర్మ భార్య పడేసిన తింటూ జీవిస్తూ ఉండేది ఒక రోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనందుకు వెళ్ళాడు ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య వెళ్లి తలుపుల మూల చల్లగా ఉండడంతో పడుకుంది అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు విష్ణు శర్మ భార్య వంటగదిలో పని చేసుకుంటుంది ఎక్కడి నుంచో వచ్చిందో గాని ఓ ఇంటి పైకప్పులోకి చేరింది అక్కడ నుంచి ఉయ్యాలలోంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచి ముంగిస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీసుకునే తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుంది క్రిందకు దూకింది పాము ముంగిసా మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగిసా పాముని చంపింది ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యకు చూపించాలని వంట గదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది విష్ణుశర్మ భార్య తన చేతిలో ఉన్న పచ్చడి బండును దా ముంగీస విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగీస చనిపోయింది ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణు శర్మ భార్య పక్కన చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్థమైంది విష్ణు శర్మ భార్యకు అరే నేను ఇంతలోని తొందర పడాని ముంగిసలను చంపాని తను బాధపడింది